మీటింగ్ లోనాలు స్టార్ంగ్ ప్రేజలు అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రార్థన పూర్వకంగా మనం ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మహాగనుడవు సర్వోన్నతుడవు సర్వశక్తి గొప్ప దేవుడు ప్రభ పరిశుద్ధడవు పరిశుద్ధడవు పరిశుద్ధడవు నా తండ్రి నిత్యము ప్రభ స్థుతి గానముల మీద ఆసీనడమైన నా తండ్రి నీకు వందనాలయ్య ప్రబల తండ్రి కేరువుల చెరువుల గానములతో ప్రభల మహా ఆనందంలో ప్రభ అగ్నిమయమైన ప్రభల మహిమలో నివసించిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం నీకు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ ఇంత మంచి సమయం మాకు నీకు వందనాలు దినమంతా కూడా నీకు ఆ జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు అనుదినము ప్రభ మా ప్రార్థనలను ఆలకిస్తూ మమ్మల్ని ప్రభ సజీవు లెక్కలను నిలబెడుతున్నా మా దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నీ గొప్ప కృపను బట్టి ప్రభ మేము ఏమి చెల్లించలేము నాయన నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు అనుదినము ప్రభ నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు ప్రభ నా తండ్రి అన్ని అర్హతలు ప్రభను కోల్పోయిన వారు నాయన కానీ మమ్మల్ని ప్రభ మీరు ఎంతగానో దీవించి ఎంతగానో ప్రేమించి ప్రభ మా సమీపంలో మీరు వచ్చి ప్రభ మమ్మల్ని ప్రభు స్తున్నారు ఆదరిస్తున్నారు ప్రభ మా మా విషయంలో ప్రభ మీరు గొప్ప కార్యలను ప్రభ గొప్ప తలంపులను కలిగి ఉన్నారు నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నీ యొక్క గొప్ప ప్రేమ కొరకే నా తండ్రి ప్రభ నీకు వేలాది వేల వందనాల్లో కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక మీటింగ్ లో ఆరాధనలు ప్రభ వాక్యం చెప్పనైన బిడ్డను ప్రభ మీ యొక్క సిల్వ చాటం నా ప్రభ నా తండ్రి నీ యొక్క వాక్యం ప్రభ ఆ మన్నాను మొక దయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి హృదయంలో తట్టండి నా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచండి జీవింపు ఆత్మను మాలో ప్రభ పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ శక్తి చేతి అభిషేకించండి ప్రతి ఒక్కరిని ప్రభా జ్యోతుల వలె వెలుగుటకు ప్రభాని యొక్క కృప చూపించండి ప్రభ ఆరిపోతున్న సంఘస్తులను ప్రభ కుటుంబీకులను మా ఇరుగు పొరుగు మా బంధుమిత్రాల కూడా ఉద్యోగపరచండి నాయన నా తండి మా యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలో ప్రభా మీరు తోడయ్యున్నందుకు ప్రతి ప్రార్థనకు జవియొగ్గినందుకు నీకు వందనాలు చేస్తున్నాం ప్రభ రాన బిడ్లందరినీ బట్టి నీకు వందనాలు చేస్తున్నాం రాలేకపోయిన బిడ్లను కూడా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి యొక్క అవసరతలు తీర్చండి వారి యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని ప్రభ మీరు సరిచేయండి నా తిరిగి ప్రభా రావాలనే ఆశ శక్తిని ప్రభ వారిలో కలగ చేయండి నా ప్రభ ఒక్క రోజు కూడా తప్పిపోకుండా అను దినము నా తండ్రి నీ వాక్య ధ్యానంలో ప్రభ నూతన ఆనందం పొందుటకు ప్రత్యేక బిడ్డను మీరు ఉద్యోగపరచండి ఈ రాత్రి కలమందు ప్రభ వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనా చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ పరిశుద్ధ నామంకి చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ పాఠం అక్క ప్రైజ్లాడక్క పాడుతున్నా నే నెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా రక్తముచే కడుగబడినందున నే నెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృద సీమా నేనందుకని నీ సొత్తుగా మారి తిని నీ రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యను ుటే నా నియమమాయి నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నైతేనే నీ పరిచర్యను తుద ముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నైతేనే ఓ నా భాగ్యము ఏ మని వివరి మని వివరిహ నాదన్యత ఓ నాగ్యము ఏ ఏమని వివరింతును నే నెందుకని నీ సొత్తుగా మారిని ఏ స్థైయాన్ని రక్తముచే కడుగబడినందున నే నెందుకని నీ సొత్తుగా మారి నీశ్రమలలో పాలుటయే నా దర్శనమాయని నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడ నై తిని నీ శ్రమలలో పాలుతుటే నా దర్శనమాయని నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడా నైతేనే ఆహ్ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరి ను అహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ స్వత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని నీలో నేనుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదాం నీలో నేనుండుటే నాలో నీ నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత న్యాహ నాదన్యత భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును అహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నే నెందుకని నీ మారితీని ఏ సయ్యాన్ని రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితినిన్ ఏ సయ్యాన్ని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృద సీమం నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్ మరి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందునం నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించను నృదయ సీమా నే నీగా మారిలు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ప్రైజ్లాడ్ అక్క అందరికీ ప్రైజ్లాడ్ ఈరోజు వర్షం బాగా పడతా ఉంది నేను హడావిడిగా రావడం జరిగింది అందుకే టైం లేకపోవడం వల్ల వీడియో సెటప్ చేసుకోలేకపోయాను ఈ వాక్యాన్ని మనం ఆడియోలోనే కంటిన్యూ చేస్తాం మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరొచ్చిన మీ అందరికీ వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ మా ప్రభువ మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆకాశం పట్టజాలని గొప్ప దేవుడవు అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకరుతో ప్రభా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను యువతి కాలం నుంచి నైనా ఇంతవరకు మీ కృపలు మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినందుకై వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి సమయంలో నీ సన్నిధి ఈ రీతిగా నైనా గడిపేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తుంది నా తండ్రి యొక్క ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చారు పాటల ద్వారా మహిం పొందుతూ వచ్చారని నమ్ముతున్నాం ప్రోభా ఈ సమయంలో తండ్రి నైనా నీ వాక్యాన్ని మీరు గానించబోతుండగా సహాయపడండి కృప చూపించండి ఏ రీతిగానైనా మీకు యోగ్యమైన రీతిలో మేము ఈ లోకంలో జీవించాలో ప్రభు మీరేనైనా మీ వాక్యం ద్వారా మాకు తెలియజేయమని నీ సన్నిధిలో ఈ సమయంలో నా ప్రభు నిపక్షంగా నా తండ్రినైనా వాక్యాన్ని పంచుకొని అయినా జ్ఞాపకం చేసుకోనండి మీ స్త్రుల్లో చాటును మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా నోటిని మీ మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నారు అసమస్త సమస్త ప్రవర్తన అంతటి ఎందు ప్రభావ మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాంతండి మీరేనైనా నాలుగు ఉండి మా అందరితో మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు పొందిన సమయమంతా కూడా ప్రభావ మాకు మేలుకరంగా దీవనికరంగా ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని అందరినీ నీ కృపగల స్థలకు మీ కృపను కోరుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించబెట్టుకుంటున్నాంతండి ఆమె ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మీక గ్రంథం నుండి దానించుకుంటాము గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుండి ఎనిమిదో వచనం వరకు ఇక్కడ జరుగుతున్న ఈ సంభాషణని ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మేకా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వచనం నుండి ఎనిమిదో వచనం వరకు ఇక్కడ దేవుడు మనుషులతో ప్రాముఖ్యంగా ఇస్రాయల్ ప్రజలతో ఆయన వాద్యం పెట్టుకుంటున్నాడు ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు ఏమని వ్యాజ్యం ఆడుతున్నాడో మనం ఈ వచనాల్లో చూస్తాము ఆయన ఏమని వాద్యం ఆడుతున్నాడో ఈ వాక్యం భాగంలో మనము వివరించుకునే వారంగా ఉంటాం మేక గ్రంథం ఆరు అధ్యాయం మొదటి వచ్చిన కనుక మనం చదివితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యహోబా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాద్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోబాకు వాద్యము కలదు ఆయన ఇస్రాయలుల మీద వాద్యమాడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోబా ఆడు వాద్యము ఆలకించుడి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆయన ఇస్రాయల్ ప్రజలతో చెబుతున్నాడు ఏమని నీ వచ్చి పర్వతములను సాక్ష్యముగా పెట్టి నాతో వాజ్యం ఆడు పర్వతాలని సాక్ష్యంగా పెట్టి వ్యాద్యం ఆడమంటున్నాడు నీ స్వరం వినబడిని అంటున్నాడు తర్వాత అంటే యహోవా తన జనుల మీద యహోవాకు వ్యాజ్యం ఎందుకంటే దేవునికి దేవునికి తన జనుల మీద వ్యాజ్యం ఉందంట అంటే వారు ఏదో చేస్తూ వచ్చారు తగినట్లుగా చేయలేదు అందుకే వారిని దేవుడు వాద్యం ఆయన ఇస్రాయల్ మీద వ్యాజ్యం ఆడుతున్నాడు నిశ్చలముల భూమికి పునాదులుగా ఉన్న పర్వతములరా యుహోవాడు వ్యాద్యము ఆలోకించుడి పునాదులుగా ఉన్న పర్వతాలతోటి కొండల్ని సాక్షిగా పెట్టి దేవుడు మానవులతో అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలతోటి వ్యాజ్యం ఆడుతున్నాడు ఏమని నా జనులరా నేను మీకేమి చేసి తని మిమ్మ నేలాగో ఆయాస పరిచితని అది నాతో చెప్పుడి ఆయన మొదటగా అడుగుతుంది ఏంటంటే నేను మీకేం చేశాను మేము నేలాగో ఆయాసపరిచాను అది నాతో చెప్పండి అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటిది ఇస్రాయల్ ప్రజలు దేవుడు మమ్మల్ని బాధ పెడుతున్నాడు దేవుడు మమ్మల్ని దుఃఖ పెడుతున్నాడు అని అనుకుంటూ ఉన్నారు అంతే కదా దాని అర్థం నేను మీకేమి చేస్తే మేము నేలాగా ఆయాస పరిచితాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నాడో దేవుడు చెబుతున్నాడు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుడు మాకు అన్యాయం చేశాడు దేవుడు మాకేదో అక్రమం చేశాడు దేవుడు మమ్మల్ని పాటించుకోలేదు అదే రీతిగా దేవుడు మమ్మల్ని కష్టాలకు అప్పగించాడు శ్రమలకు అప్పగించాడు దేవుడు మాకి దుఃఖాన్ని మిగిల్చాడు అని అనుకుంటూ ఉన్నారు వారి వారి పరిస్థితుల్ని బట్టి అయితే దేవుడు అంటున్నాడు నా జనులారా నా జనులారా అంటే నాకు సంబంధించినటువంటి వారు నేను మీకేం చేశాను మిమ్మల్ని ఎలా గాయస్పరిచాను నాకు కొంచెం చెప్తారా అని దేవుడు అడుగుతున్నాడు ఆ తర్వాత దేవుడు చెబుతున్నాడు ఐగుప్త దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని దాస నుండి మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని ఆయుగుప్త దేశంలో మీరు ఉన్నారు బానిసత్వంలో శ్రమలో మీరు ఎంతో భయంకరమైనటువంటి అవమానాల మధ్యలో శ్రమల మధ్యలో ఆయుగుప్తే చేత అసహించుకోబడుతూ అటువంటి పరిస్థితుల్లో మీరు నేను మిమ్మల్ని బయటకు రప్పించాను అక్కడి నుంచి బయటకు రప్పించాను దాస నుండి మిమ్మల్ని విమోచించాను మిమ్మల్ని నేను విమోచిస్తూ వచ్చాను మిమ్మల్ని నడిపించడానికి నాయకుల్ని నేను నియమించాను మీ కొరకే మార్గదర్శకుల్ని నియమించాను మిమ్మల్ని నా శ్రమ నుంచి నేను విడిపించాను అని దేవుడు చెబుతున్నాడు నేను మిమ్మల్ని విమోచించిన వాడిని కదా నేను మిమ్మల్ని రక్షించిన వాడిని కదా నేను మిమ్మల్ని నడిపించిన వాడిని కదా అని దేవుడు ఇక్కడ తన ప్రజలకు తెలియజేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు ఐదో వచనంలో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే నా జనుల యహోవ నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బేయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలు మాటలను క్షితిము మొదలుకొని గిల్గాల్ వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకున్నది అదే దేవుడు అదే జనులతో చెబుతున్నాడు ఏమని ఈసారి ఏం జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు అంటే యహోవా ఎటువంటి నీతి కలిగిన వాడో నీతి న్యాయ ఎటువంటి నీతి కార్యములు ఆయన మీరు గ్రహించాలని ఏం చేశాడంట బాలాకు యోచించిన దానికి బిలాముకు అతను ప్రత్యుత్తరగా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి అంటే ఇదే ఇది జరుగుతుంది బిలాము ఆ బిలాము ఆ అవతల యువర్ దన్నది అవతల యువర్ దన్నది ఏం చేయబోయాడు శపించబోయాడు బాలాకి ఏం చేశాడు ఎదురుగా వచ్చి పోరాడే ధైర్యం లేక బిలాములు పట్టుకుని వచ్చాడు శపించాలని చూశాడు అయితే దేవుడు ఏం చేశాడు ఇస్రాల మీదకి వచ్చే ప్రతి శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చాడు కదా అదే ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చాడు వీళ్ళ బాలాకు శపించమని చెప్తే బిలాం ఏం చెప్పాడు నా వల్ల కాదు ఏమని శపించాలి నేను వాళ్ళ వాళ్ళ నియమం నేను భయపెట్టాలి అని రీతిగా బిలాం చెబుతూ వస్తాడు అంటే ఆయన నీతి కలిగినటువంటి వాడు తన ప్రజల్ని కాపాడేటువంటి వాడనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడే ఇంకో సంఘటన కూడా జరిగింది ఏంటి తన ప్రజలను కాపాడిన దేవుడే తన ప్రజలను కాపాడిన దేవుడే తన నిబంధనలు ఉన్న కాపాడిన దేవుడే ఆ ప్రజల్ని తిరిగి మళ్ళీ శిక్షిస్తాడు ఎందుకు బిలాము దేవుని ప్రవక్త దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి కానీ ఏం చేశాడు అతను నీతి తప్పి డబ్బుల కోసము దురాశకు పోయి ఇస్రాయల్ ప్రజల్ని అన్యాయంగా ఆయన శపించాలనుకున్నాడు దేవుడు అతని యొక్క శాపాన్ని అదే ఇస్రాయల్ ప్రజలు మోయాబీ స్త్రీలతో యుద్ధ వ్యభిచారం చేస్తే దేవుడేం చేశాడు వాళ్ళని మొత్తాడు అంటే వాళ్ళ నుంచి కాపాడాను కాబట్టి వాళ్ళు ఏం తప్పు చేసినా నేను సహించవాడిని కాదు నేను న్యాయంగా ఉంటాను నేను నీతిగా ఉంటాను వాళ్ళని ఏ బిలాం అయితే శప్పించాలని చూసి దాన్ని ఆశీర్వాదంగా మార్చాడో అదే బిలాం ఆలోచనను బట్టి బాలాకు బాచ అదే బిలాము చెప్పిన ఆలోచనను బట్టి బాలాకు ఆ మోయాబు స్త్రీలందరినీ పంపించినప్పుడు వాళ్ళు వ్యభిచారం చేసినప్పుడు దేవుడు అదే ఇస్రాయల్ ప్రజల్ని శిక్షించాడు ఆయన నీతి కలిగినటువంటి వాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు శక్తిము మొదలుకొని గిల్గాల్ వరకును జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకొని శిత్తి అంటే వాళ్ళు యోర్ధ నాటి దాటిన తర్వాత వచ్చిన మొదటి ప్రదేశం గిల్గాలంటే వాళ్ళు పంచుకున్నటువంటి ఆ కనాను దేశంలో వాగ్దాన భూమిలో మొదటి ప్రదేశ చివరి ప్రదేశం ఈ మధ్యలో దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో అవన్నీ మీరు మనసుకు తెచ్చుకోండి దేవుడు ఏం చెబుతున్నాడు మీరు నేను దుఃఖ పెట్టాను అంటున్నారు కదా నేను మిమ్మల్ని ఆయాసరిచానని చెబుతున్నారు కదా ఏ రీతిగా నేను ఆయాస పరిచానో ఏ రీతిగా మిమ్మల్ని దుఃఖ పెట్టానో నాకు చెప్పండి కొంచెం అని దేవుడు ఇస్రాయల్ ప్రజల పక్షంగా ఏదైతే చేస్తూ వచ్చాడో ఏవైతే జరిగిస్తూ వచ్చాడో అవన్నీ ఆయన వివరించి చెబుతున్నాడు వాళ్ళకి నేను మిమ్మల్ని ఈ రీతిగా నడిపించాను మీరు ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇలా నడిపించాను ఈ రీతిగా మిమ్మల్ని కాపాడాను ఈ రీతిగా మిమ్మల్ని సంరక్షించాను మీ పక్షంగా ఎన్నో గొప్ప కార్యాలు చేశానని వాళ్ళకి జ్ఞాపకం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఐదో వచనంలో మనుషులు ఆరో వచనంలో మనుషులు ఏం చెబుతున్నారు అనంటే ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శింతును ఇప్పుడు మనుషులు అనుకుంటాను దేవుడు ఇంత గొప్ప కార్యాలు నా పక్షంగా చేశాడు కదా ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాన్ని దర్శించును ఇప్పుడు దేవుడు మన ఇంత చేశాడు కదా మేము ఏమి ఇవ్వాలి ఏం తీసుకొని రావాలి దేవుని కొరకు ఇంతగా మా పక్షంగా కార్యాలు చేసిన దేవునికి మేము ఏమి ఇవ్వాలి అదే వాళ్ళు ఆలోచన ఇక్కడ ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాన దర్శించును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా వేల కొలది పొట్టీలను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయినా నా అతిక్రమమునకై నా జ్యేష్ట పుత్రుని నేనిత్తునా నా పరిహారమునకై నా పాప నా గర్భఫలమును నేనిత్తునా ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు చూడండి దేవుడు చెప్పిన కార్యాల దేవుడు చేసిన కార్యాలన్నీ దేవుడు తన తన జనుల పక్షంగా ఆయన చేస్తూ వచ్చిన ఆ కార్యాలన్ని దేవుడు వివరించిన తర్వాత వాళ్ళు చెబుతున్నారు దేవుడు ఇంతగా మా పక్షంగా చేశాడు కదా ఇప్పుడు మేము దేవుని ఎలా దర్శించాలి అవునుగా దేవుడు ఇంత కార్యాలు చేశాడు కదా మరి మేము దేవునికి ఏమి ఇవ్వాలి వాళ్ళ ఆలోచన అది దేవుడు ఇన్ని చేశాడు కదా ఇన్ని చేసిన దేవునికి ఏమి సరిపోతుంది అంటే వాళ్ళు దేవునికి ఏదో ఇస్తే చాలులే అనే ఆలోచనకు వచ్చారు దేవునికి ఇన్ని కార్యాలు మన కొరకు చేశాడు కదా ఆయన ఏదో ఆశించి చేసి ఉంటాళ్లే ఆయన ఆశించకపోతే ఎందుకు చేస్తాడు ఏమి ఇవ్వాలి ఆయనకి ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి దాన బలు ఏడాది దోడు సరిపోతుందా వేల పొట్టేళ్ళు వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషాన్ని ఇస్తాయా నేను చేసిన అతిక్రమాలకి అదే కదా అన్నారు ఏం చెప్పారు వాళ్ళు అది జరిగినారా మీకేమి చేస్తే మిమ్మల్ని ఎలాగ ఆయాస్పరిచితే అన్నారు అంటే వాళ్ళ అవిధేతను నేను చేసిన అవిదేయుతకు ఏమి నాతిక్రమ నా జ్యేష్ట పుత్రుని సరిపోతుందా నా పాప పరిహారానికై నా గర్భఫలాన్ని ఇస్తే సరిపోతుందా అంటే దేవుడికి ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు ఏమిస్తే దేవుడు ఆనందిస్తాడు ఏమిస్తే దేవునికి సరిపోతుంది ఏ రీతిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి ఏం తీసుకొని వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు వీళ్ళు కలిగి ఉన్నారు దేవుడు చేసిన జ్ఞాపక దేవుడు చేసిన కార్యాలకు జ్ఞాపకం చేసిన తర్వాత వీళ్ళకు ఆలోచన ఇది దేవుడికి ఏమి దేవుడికి ఏమి ఇవ్వాలి దేవుని ఎలా సంతోషపరచాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెబుతున్నాడు ఎనిమిదో వచనంలో ఏం చెబుతున్నాడు దేవుడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది ఏం చెబుతున్నాడంటే ఏది ఉత్తమమో ఉత్తమము అంటే అన్నిటికంటే గొప్పది అన్నిటికంటే గొప్పది అది నీకు ఆల్రెడీ తెలియజేయబడింది నీకు ఇంతకు ముందే చెప్పాను ఏంటంటే న్యాయముగా నడుచుకొనటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవాని అడుగుతున్నాడు ఏం కావాలంట దేవునికి ఏం అడుగుతున్నాడు దేవుడు న్యాయంగా నువ్వు నడుచుకోవాలి కనికరాన్ని నువ్వు ప్రేమించాలి దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి ఇది దేవుడు నిన్ను అడుగుతున్నది అంటే దేవుడే సమాధానం చెబుతున్నాడు అంటే నేను వేలాది కొలది పొట్టేల కోసము నేను నేను బెలవలా నేను నేను వాటి కోసం నేను అవి ఆశించేవాడిని కాదు నాకు నీ యొక్క జ్యేష్ట పుత్రుడు అవసరం లేదు నాకు నీ గర్భఫలం అవసరం లేదు నీ దహన బలు నాకు అవసరం లేదు నీ ఏడాది దూడలు నాకు అవసరం లేదు నీ నుంచి నాకు అవసరమైంది ఏది లేదు నేనేం కోరుతున్నాను అనంటే నేనేం నేను అడుగుతున్నాను అనంటే న్యాయంగా నడుచుకో కనికరాన్ని ప్రేమించు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు ఇదే నేను అడుగుతున్నాను తప్ప ఇంతకు మించి నేను ఏమీ మిమ్మల్ని అడగటం లేదు అని దేవుడు తన జనుల నుంచి ఏం ఆశిస్తున్నాడో ఇక్కడ చెబుతున్నాడు దేవుడు చూడండి ఈ మేకా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాలు ఈ యొక్క సందర్భాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాము అనంటే ఇది నేడు మన జీవితాలకు కూడా ఎంతో ఇది నేడు మన జీవితాలను కూడా ఎంతగానో చూపిస్తుంది ఇక్కడ మన జీవితాల్లో మనం చేయాల్సింది ఇక్కడ మన జీవి మనం నేర్చుకోవాల్సింది దేవునికి మనం ఇవ్వాల్సింది ఎంతో ఉన్నది ఉదాహరణకి మనమే ఉన్నాం ఆ సందర్భం అయిపోయింది ఇప్పుడు ఇది వాక్యాన్ని మన జీవితాలకు మనం అప్లై చేసుకుంటే మనమే ఉన్నాం ఇటువంటి ఆలోచనలు మనకు కూడా వస్తాయి ఆలోచనలు వాళ్ళు చేశారు కదా ఏం తీసుకొచ్చి నేను దేవుని దర్శించాలి ఏం తీసుకొని వచ్చి దేవుడిని నమస్కారం చేయాలి ఏం అర్పించాలి అని రీతిగా ఆలోచన చేస్తూ వచ్చారు కదా ఈరోజు మన ప్రార్థనలలో మన సాక్ష్యాలలో మన హృదయములలో ఇటువంటి ఆలోచనలే ఉంటాయి ఏం ఆలోచనలు ఇటువంటి ఆలోచనలు ఏం ఆలోచనలు అంటే మన సాక్ష్యం చెమన్నా ప్రార్థన చేసినా లేదంటే వాక్యంలో సాక్ష్యం వచ్చినా ఏదైనా సరే మన హృదయం లిదే ఉంటది అయ్యో దేవుడు నా కోసం ఎంత మేలులు చేశాడు నా దేవుడు నా ఎంత చేశాడు నా యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు నన్ను ఎంతగానో ప్రేమించాడు నా కొరకై ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు నా కొరకై శ్రమలు అనుభవించాడు ఎంతగానో దేవుడు నన్ను ప్రేమిస్తూ వచ్చి నాకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ రోజు నేను ఇలాగున్నానంటే అది దేవుని కృపే కదా అయనే కదా నాకు చేసింది ఆయనకి ఏమి ఇవ్వాలి నేను ఆయనకి ఏమి ఇవ్వగలను నేను అనే ఆలోచనలు మనందరికీ ఉంటాయి మనం సాక్ష్యం చెప్పిన ఇదే చదువుతాం ఎంత దేవుడు నన్ను నడిపించాడంటే ఎంత దేవుడు నన్ను బలపరిచాడంటే ఎంత దేవుడు నన్ను ఆదరించాడంటే ఎంతగా దేవుడు నా పక్షంగా మేలులు చేశాడంటే అనేటువంటి రీతిగా మనం సాక్ష్యాలు చదువుతాం మన అందరం చదువుతాం దాంతో పాటు ఏం చదువుతాం ఏమి ఇవ్వగలం మా దేవునికి అని అంటూ ఉంటాం కదా అదే దేవుడు అడుగుతున్నాడు మనం ఏమి ఇవ్వాలో మనం ఏం చేయాలో దేవుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు స్పష్టంగా అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు ఆయన మనం న్యాయంగా నడుచుకోవాలి న్యాయంగా నడుచుకోవాలి కనికరాన్ని ప్రేమించాలి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి ఇదే ఆయన మనల్ నుంచి అడుగుతున్నది మనకు ఆలోచనలు మనం దేవుని ఏరితిగా సంతోషపెట్టాలి అని మనం ఆలోచన చేస్తే దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడు అని ఆలోచన చేస్తే దేవుని ఏరితేగా పరచాలి దేవుని ఏరితే ఘనపరచాలని మనం ఆలోచన చేస్తే దేవుడు అడిగేది ఇవే దేవుడు ఇంతకు మించి అడిగేది అంటూ ఏమీ లేదు అదే అన్నాడు ఇంతే కదా యహో అని అడుగుతున్నాడు ఇంతే ఆయన అడిగేది ఆయన అంతకు మించి అడిగేది ఏముండదు ఆయన అడిగేది ఇవే మనం చేస్తాం ఆర్భాటాలు హంగులు కానీ దేవుడు అడిగేది ఇంతే దేవుడు అడిగేది ఇంతే ఏమడుగుతున్నాడు దేవుడు న్యాయంగా నడుచుకోవాలి కనికి ప్రేమించాలి దీ దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి ఈ మూడు విషయాలు దేవుడు అడుగుతున్నాడు ఈ మూడు విషయాలే మనం ఈరోజు ధ్యానిస్తాం మొట్టమొదటిది ఏంటిది న్యాయంగా నడుచుకోమని దేవుడు చెబుతున్నాడు అంటే ఆయన ప్రజలు ఆయన బిడ్డలు ఆయన ఏర్పరుచుకున్న వాళ్ళు అంత ఈ లోకమంతా కూడా ఏ రీతిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అంటే న్యాయంగా నడుచుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు మరి న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటిది న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటిది ఎలా ఉంటది న్యాయంగా నడుచుకోవడం అని మనం ఆలోచన చేస్తే ఆ విషయం మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు చెబుతాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా న్యాయంగా నడుచుకోవటం అంటే ఏంటిది మనం ఏమనుకుంటాం న్యాయంగా నడుచుకోవటం అంటే మన ఆలోచనలు ఏముంటాయి తెలుసా నేను ఎవడికి అన్యాయం చేయట్లేదు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నా పని నేను చేసుకుంటున్నాను నా ఇంట్లో నేను ఉంటున్నాను నా తిండి నేను తింటున్నాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ అన్యాయం చేయట్లేదు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిది దోచుకోవటం లేదు ఎవరిది నేను తీసుకోవటం లేదు ఎవరికి అన్యాయం నేను చేయట్లేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటది నేనేం అన్యాయం చేయట్లేదు న్యాయంగా నడుచుకోవట్లేదంటే అన్యాయంగా ఉన్నట్టే నేను అదే మాట మనుషులు చెబితే నేనేం అన్యాయం చేస్తున్నాను నా కష్టం నా డబ్బులు నేను నా ప్రయాసం ఏం నేను ఎవడుకు అన్యాయం చేస్తున్నాను మాట రిప్లై వస్తుంది కానీ వాస్తవానికి చూస్తే ఎందుకు దేవుడు న్యాయంగా నడుచుకోమంటున్నాడు అంటే అందరూ అన్యాయంగా నడుచుకుంటున్నారు ఈ లోకంలో అందరూ ఎవరితో చెబుతున్నాడు ఆయన దేవుని బిడ్డలతో న్యాయంగా నడుచుకోమని చెబుతున్నాడు దేవుని బిడ్డలతోటే న్యాయంగా నడుచుకోమని చెబుతున్నాడంటే మరి ఇంకా లోకం ఎలా ఉంటుంది లోకమే అన్యాయంగానే ఉంటుంది దేవుని బిడ్డలే అన్యాయంగా నడుస్తున్నప్పుడు లోకం ఎలా ఉంటుంది అన్యాయంగానే ఉంటుంది లోకం అంతా కూడా అన్యాయంగానే నడుచుకుంటున్నారు మరి ఏంది అన్యాయం ఎలా చేస్తున్నాం అన్యాయం అంటే కొన్ని ఉదాహరణలు చెబుతాను మనకు అర్థం కావడం కోసం ఉదాహరణకి మన తల్లి లేదంటే మన చెల్లెల్లో లేదంటే మన అక్కో మనకున్నారనుకోండి మన తల్లి లేదంటే మన అక్క మన చెల్లి ఎవరో ఒకరు మనకున్నారనుకోండి మనం ఏం కోరుకుంటాం మన తల్లి కానీ మన అక్క కానీ మన చెల్లి కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు బయట తిరిగేటప్పుడు ఏ మగవాడు కూడా తప్పుగా ప్రవర్తించకూడదు తప్పుగా మాట్లాడకూడదు తప్పుగా చూడకూడదు అని మనం అనుకుంటాం కానీ అదే మనము మన అక్క గురించి మన చెల్లి గురించి మన తల్లి గురి మన తల్లి దగ్గర మన తల్లి గురించి అదే రీతిగా మనం ఆలోచించిన మనము వేరే వారి చెల్లి గురించి వేరే అక్క గురించి వేరే అమ్మ గురించి ఆలోచిస్తారా ఆలోచించరు మన వాళ్ళైతే మన వాళ్ళనైతే ఎవరు ఏం ఎవరు ఏం దూషించకూడదు ఎవరు ఏం చేయకూడదు అదే ఎదుటి వాళ్ళైతే ఎదుటి వాళ్ళనైతే మనం చూడొచ్చు మనం వాళ్ళని ఏమైనా అనొచ్చు మనం తప్పుగా మాట్లాడచ్చు ఏమైనా చేయచ్చు మరిది అన్యాయం కాదా అన్యాయమే ఇది ఖచ్చితంగా అన్యాయమే ఆ తర్వాత చూడండి మనకి ఒక కోడుకు అదే రీతిగా ఒక కోడలు ఇద్దరు సారీ ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు ఉన్నార ఇద్దరు ఉన్నారనుకోండి చూడండి మన కుమార్తె గురించి మనం ఏమాలోచన చేస్తాం మన కుమార్తె గురించి ఏమాలోచన చేస్తాం కుమార్తె మంచి భర్త రావాలి భర్త బాగా చూసుకోవాలి అని ఆలోచన చేస్తాం నా వాయిస్ వినిపిస్తుందా ఓకేస్తుంది ఓకే ఓకే థ్యాంక్స్ అన్న కరెంట్ పోయింది వైఫ్లీ మనం కంటిన్యూ చేద్దాము న్యాయంగా నడుచుకున్న దాని గురించే మనం మాట్లాడుకుంటా ఉన్నాం మనకు ఒక కొడుకు అనుకోండి అదే మనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు అనుకోండి మనం ఏం ఆలోచన చేస్తాం నా కూతురికి మంచి భర్త రావాలి బాగా చూసుకోవాలి బాగా ప్రేమించాలి అని ఆలోచన చేస్తాం చూడండి అతి రీతిగా మన కుమార్తె పక్షంగా మనం ఆలోచన చేస్తాం నా కుమార్తె ఏ కష్టాలు పడకూడదు అని ఆలోచన చేస్తాం అది ఆ కుటుంబంలో కుమార్తె వెళ్ళిన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి వాళ్ళ తది చేయకూడదా ఇది చేయకూడదా అని అంటూ ఉంటాం అదే మన కుమారుడికి వచ్చిన భారీ పక్షంగా మనం అదే రీతిగా వ్యవహరిస్తామా నా కొడుకు నా కోడలిని బాగా చూసుకోవాలి నా కోడలికి నేను సహాయం చేయాలి నా కోడలకి నేను అన్ని ఇవ్వాలి అని అనుకుంటామా అనుకోరు మన కుమార్తె పక్షంగానేమో ఒకలాగా ఆలోచిస్తాం వేరే వాళ్ళ కుమార్తె పక్షంగానేమో ఇంకొక రకంగా ఆలోచిస్తాం అది అన్యాయం కాదా అది అన్యాయమే అది ఖచ్చితంగా అన్యాయమే చూడండి ఈ రీతిగా మనుషుల యొక్క ఆలోచనలు ఉంటాయి మన పక్షంగా వస్తే ఒక రకంగా మనం ఆలోచిస్తాం ఎదుటి పక్షంగా వస్తే ఇంకో రకంగా మనం ఆలోచన చేస్తాం అది మన యొక్క పరిస్థితి నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా నాకు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం మరి మనం బాగున్నప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసినామా చేయలా మన కష్టాలు వస్తే మనకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటాం మనం ఎవరికన్నా చెప్పు మనం ఎవరికన్నా సహాయం చేసి ఉంటామా చెయ్యం మన కష్టాలు వస్తే మన గురించి ప్రార్థన చేయమని సేవకుడి దగ్గరికి వెళ్తాం అదే రీతికి ఇతర విశ్వాసుల్ని అడుగుతాం అదే ఆ సేవకుడి గురించో లేదంటే ఆ ఇతరుల గురించో ప్రార్థన చేస్తామా చెయ్యం ఇది అన్యాయం కాదా మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మెళ్ళి ప్రార్థన అడుగుతున్నాం మరి వాళ్ళని గురించి మనం ప్రార్థన చేస్తున్నామా చెయ్యం న్యాయం ఉండదు మనము గంభీరంగా నిలబడి వాక్యాలు చదువుతాం ఎంతో గొప్పగా వాక్యాలు చదువుతాం మనవి మన జీవితంలో ఉంటాయా ఉండవు ఇది పరిస్థితి న్యాయంగా నడుచుకోవడం అంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడు మత్సు వార్త ఏడో అధ్యాయము పన్నెండో వచనంలో ఏం చెప్పాడు యేసుప్రభు అంటే మత్త వార్త ఏడో అధ్యాయం పన్నెండో వచనంలో కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఏం చెబుతున్నాడు యేసుప్రభు ఎదుటి మనుష్యులు నీకు ఏమి చేయాలను నువ్వు అనుకుంటున్నావో అలాగుననే మీరు వారికి చేయుడి నువ్వు ఒకరింటికి వెళ్తే వాళ్ళు నీకు మంచి నీళ్ళు ఇవ్వాలి కూర్చోమని చెప్పాలి గౌరవం ఎంతో చక్కగా మాట్లాడాలి అని మనం ఆశిస్తాం అదే నీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు అలాగే చేయి అని చెబుతున్నాడు యేసుప్రభు నీ కష్టం వస్తే ఎవరైనా సహాయం చేస్తే బాగున్నా ఆలోచిస్తున్నావు అదే రీతిగా ఎదుట వారిని కష్టం వస్తే అదే రీతిగా నువ్వు కూడా సహాయం చేయి అని చెబుతున్నాడు ఏసు ప్రభు అదే ఆయన చెబుతున్నటువంటి మాట నీ బిడ్డ పక్షంగా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో ఇతరుల పక్షం కూడా అలాగనే ఆలోచన చేయి అంటున్నాడు యేసు ప్రభు అదే నడుచుకోవడము అంటే అంతకుమించి ఇంకేమి లేదు ఏం చెబుతున్నాడు కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే మీరు వారికి చేయుడి ఎదుటి వారి ముందు ఆలో ఆశించే ముందు నువ్వు వారికి అది జయమంటున్నాడు యేసుప్రభు ఆ తర్వాత కంటిన్యూషన్ లైన్ ఏం చెబుతున్నాడు ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఇది ధర్మ శాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయి ఉన్నది అంటే ఎంటైర్ బైబుల్ ఏం చెబుతుంది ప్రవక్తలంతా ఏం చెబుతున్నారో ఇవి ఒక్క మాటలో ఉందంట ధర్మశాస్త్రం అంతా ఏం చెబుతుందో ప్రవక్తలంతా ఏం ప్రవచిస్తూ వచ్చారో ఈ ఒక్క మాటలోనే ఉంది మొత్తం ధర్మశాస్త్రం అంతా ప్రవక్తలు చెప్పింది ఈ ఒక్క మాటలోనే ఉండిపోయింది ఎందుకు అనంటే చూడండి మనం ఎంతో కష్టపడి సంపాదించుకుంటాం మనం కష్టపడి ఒక పది లక్షల రూపాయల బంగారాన్ని కొన్ని మన బీరువాలో పెట్టుకుంటాం ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటాం ఎందుకు దొంగలు ఎత్తుకెళ్ళకూడదు అని కదా ఎందుకు మనం కష్టపడి సంపాదించాం కాబట్టి అదే ఎదుటి కూడా ఆలోచన చేస్తే వాడి సొమ్ము ఎంతో కష్టపడి ఉంటాడు మన సొమ్ము అయితే మనం దొంగలించకూడదు అని ఆశపడతాం ఎదుటి వాటి మనం ఎదుటి వాడు కూడా అంతే కష్టపడి ఉంటాడు కదా వాడు కూడా అదే అనుకుంటాడు కదా అప్పుడు దొంగతనాలు జరగవు చూడండి ఎవరన్నా మా ఒక ఎవరైనా సరే ఏం చెప్పాడు ఎవరైనా సరే మన భార్యను ఒక మాట అంటే మనం తట్టుకోలేం మన వాళ్ళని ఎవరైనా మన భార్యను తప్పుగా చూస్తేనే మన భార్యను కోరుకుంటున్నా తట్టుకోలేం అదే మనుషులు ఏం చేస్తారు ఇతరులు మా భార్యలని ఇతరులు వాళ్ళని కావాలని కోరుకుంటారు ఇది ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం ఏమని మనుషుల్లో మీకేం చేయవాలో మీరు కోరుకుంటారో అదే మీరు వాళ్ళకి చేయండి అప్పుడు ధర్మశాస్త్రం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది ప్రవక్తల ఉపదేశము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అప్పుడు దొంగతనాలు జరగవు ఇను నువ్వు చంపుకోవాలను కదా ఇన్ను హానిపరచుకోవాలను అనుకో కదా ఎందుకు నీ మీద డిపెండెన్సీగా కుటుంబం ఉంటుంది నీకెన్నో బాధ్యతలు ఉంటాయి నీకెన్నో కోరికలు ఉంటాయి అదే రీతిగా అవతలకి కూడా ఉంటాయి వాడిని ఎందుకు చంపాలి అప్పుడు నరహత్యలు జరగవు దొంగతనాలు జరగవు ద్వేషాలు ఉండవు ఎదుటి వాటి ఆశించటం ఉండదు ఏమి ఉండదు అందరూ సమానంగా ప్రేమతో ఉంటారు ఇదే దేవుడు కోరుకునేది న్యాయంగా నడుచుకుంటే అలా జీవిస్తాం న్యాయంగా నడుచుకుంటే అలా ఉంటాం ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం అంటే బైబుల్ అంతా పాత నిబంధనలు ధర్మశాస్త్రం ప్రవక్తలంతా ఏం చెప్పినట్టు ఒక్క మాటే వాళ్ళు చెప్పినా ఇవి ఒక్క మాటే నువ్వు ఏం ఆశిస్తున్నావో అది ముందు నువ్వు చేయమంటున్నాడు సుప్రవర్త కాబట్టి మనం న్యాయంగా నడుచుకోవాలి న్యాయంగా ఎప్పుడు మనం నడుచుకోగలుగుతామంటే గుర్తు ఎదుటి వారు ఏదైతే మనకు చేయాలని మనం ఇష్ట ఆశపడుతున్నామో అదే మనం వాళ్ళకి చేస్తేనే మనం న్యాయంగా నడుచుకున్న వాలం అలా చేయని దినాన మనం న్యాయంగా నడుచుకున్న వాళ్ళం అన్యాయస్తులం మనం అన్యాయస్తులం అన్యాయస్తులకి దేవుని రాజ్యంలో చోటు లేదు నా విషయానికి వస్తే ఒకలాగా నేను ఉంటాను ఎదుటి వాళ్ళ విషయాల్లోకి వస్తే ఇంకొకలాగా ఉంటాను అంటే అది అన్యాయం నా వాళ్ళ పక్షంగా వస్తే ఒక రకంగా ప్రవర్తిస్తాను నా వస్తువుల పక్షంగా అయితే ఒక రకంగా ప్రవర్తిస్తాను నా ఆరోగ్యం పక్షంగా అయితే ఒక రకంగా ప్రవర్తిస్తాను ఎదుటి వాళ్ళ వీక్షణ ఇంకొక రకంగా ప్రవర్తిస్తాను అని అనుకుంటే అది అన్యాయం పరలోకంలో చోటు ఉండదు అదే చెప్పాడు ఆయన కొరంజిలికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం తొమ్మిదో వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసుడు కానేరని మీకు తెలియదా ఏం చెప్పడైనా అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు కాబట్టి అటువంటి అన్యాయం మన జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి అటువంటి అన్యాయం మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త మన హృదయాల్ని మనం పరిశీలించుకుంటే నిజంగా మనం న్యాయస్థులంగానే ఉన్నామా న్యాయంగానే నడుచుకుంటున్నామా కాబట్టి మన జీవితంలో ఇది మనం ప్రత్యేకంగా అవలంబించుకోవాలి ఎందుకంటే దేవుడు నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు మన దేవుడు కీర్తనలో ముప్పై మూడు ఐదులో ఉంటది ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు అదే నీతి న్యాయం మన జీవితంలో ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు మనల్ని చేర్చుకుంటాడు ఇది ప్రాముఖ్యమైన గుణగనం నీకు నాకు ఉండవలసింది న్యాయంగా నడుచుకోవడం ఎందుకంటే మనము దేవదూతలకే తీర్పు తెచ్చేవాళ్ళం ఎక్కడుంటుంది అన్నమాట కొరందికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనంలో ఉంటది కొరందలికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం రెండు మూడు వచనాల్లో ఉంటుంది ఏమని పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుంద్రని మీరు ఎరుగరా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుంద్రని మీరు ఎరుగరా అంటే మనం తీర్పు తీర్చేవాళ్ళం న్యాయం చేసేవాళ్ళం లోకానికే తీర్పు తీర్చేవాళ్ళం మరి మనలోనే న్యాయం లేకపోతే మనం ఏం తీర్పు తీరుస్తాం అందుకే దేవుడు అన్యాయస్తులు పరలోక రాజ్యానికి న్యాయము పరలోక రాజ్యానికి అన్యాయస్తుల వారసులు కాలేరని చెప్పాడు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగురా అని అంటాడు లోకానికి తీర్పు తీర్చే మనం ఉన్నాం అదే రీతిగా దేవదూతలకి తీర్పు తీర్చే మనం ఉన్నాం మరి వాళ్ళకి తీర్పు తీర్చే మనకి మనం ఎందుకు తీర్పు తీర్చుకోము మనకి మనం తీర్పు తీర్చుకుంటే మనం అన్యాయస్థులంగా కనబడితే సరి కాబట్టి దేవుడు అదే చెబుతున్నాడు మనము అన్యాయం కనుక చేస్తే దేవుడు అంటున్నాడు కొలసి మూడు ఇరవై ఐదులో అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును పక్షపాతముండదు దేవుడు పక్షపాతము చూపించేటువంటి వాడు కానే కాదు ఖచ్చితంగా అన్యాయం చేస్తే వాను చేసిన అన్యాయం కొలది తిరిగి వాడికి లభిస్తుంది అంటే దాని అర్థం ఏంటిది మనం ఈ రోజు అన్యాయం చేస్తే రేపు మళ్ళీ తిరిగి మనకే వస్తుంది అన్యాయం మనం ఎదుటి వాడిని ప్రేమించలా వాడు తిరిగి మనల్ని ఎట్లా ప్రేమిస్తాడు మనం ఎదుటివాడికి సహాయం చేయలా వాడు రేపు మనకి ఎట్లా సహాయం చేస్తాడు ఎలా చేస్తాడు చేయడు కదా మనం ఎదుటి వారిని గౌరవించలా వారు మనకి రేపు గౌరవిస్తారు గౌరవించరు కదా మనం చేసిన అన్యాయమే తిరిగి మన దగ్గరకు వస్తుంది అదే చెబుతున్నాడు వాడు చేసిన అన్యాయం కోల్ది మరలా లభిస్తుంది పక్షపాతం ఉండదు దేవుడు పక్షపాతి కానే కాదు కాబట్టి మనం న్యాయంగా నడుచుకునేది నేర్చుకోవాలి మనం ఎంతో న్యాయంగా నడి న్యాయంగా నడుచుకోవాలి దేవుడు అదే ఆశిస్తున్నాడు దేవుడు అదే కోరుతున్నాడు చూడండి తర్వాత రెండో మాట ఏం చెప్పాడు ఆయన న్యాయంగా నడుచుకోమన్నాడు కనికరమును ప్రేమించమన్నాడు కనికరం అంటే తెలుసు కదా జాలి పడ్డం మన కొత్త నిబంధనలో యేసు కనికరం చూపించినట్టు ఒక సందర్భంలో మనం చూస్తాం ఆయన అనేక సార్లు కానీ ఈ యొక్క నేను ఇక్కడ వివరించదలుచుకున్నాను ఏంటి అంటే అది మార్కుశ వార్త అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు మనం చదివితే ఇక్కడ ఏస్తు ప్రముఖైన జనుల మీద కనికర పడతాడు ఏంటి అనేది చూస్తాం ఇక్కడ మార్కుశ వార్త అధ్యాయం మొదటి మూడు వచనాలలో ఆ దినములలో మరి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున ఏసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధనున్నారు వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోతురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను ఇక్కడ యేసు ప్రభు ఏం చెబుతున్నాడు ఆయన బోధించడం మొదలుపెట్టాడు ఎన్ని దినాలు బోధించాడు అనంటే మూడు దినాలు బోధించాడు మూడు రోజులు బుద్ధి మూడు రోజులు బోధించిన తర్వాత అప్పటిదాకా ఆయన ఏమి తినిపించలేదు అప్పటిదాకా ఆయన ఏమి తాగడానికి ఇవ్వలేదు ఏమి చేయలేదు వాక్యం మాత్రమే చెప్పాడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది మూడు దినాల నుంచి నేను ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఆకలి వేస్తుందని ఆయన గ్రహించాడు ఇప్పుడు దాకా ఆహారం పెట్టాడు అది సరిపోయింది ఇప్పుడు ఏమైంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరత ఏంటిది ఆహారం ఎందుకు మూడు దినాల నుంచి తినకుండా అక్కడే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అత్యవసరమైంది ఏంటిది ఆహారం ఆహారం వాళ్ళకి పెట్టకపోతే ఆయనే చెప్పాడు వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు కొంతమంది అయితే వాళ్ళు అలాగే పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా దారు లేకుండా కలుదురి పడిపోతారు అంటే ఆయన కనుక ఆహారం పెట్టకపోతే అక్కడ ఉన్న పరి ప్రజలంతా కూడా ఆహారం తిని వెళ్ళకపోతే ఆహారం ఏసు ప్రభు పెట్టకపోతే అక్కడున్న వాళ్ళు నష్టపోతారు అని చెప్పి దేవుడు ఏం చేశాడు వాళ్ళ మీద కనికర పడ్డాడు అంటే వారి యొక్క అవసరతను దేవుడు గుర్తించాడు ఏసుప్రభు వారి యొక్క అక్కరిని గుర్తించాడు ఏసుప్రభు మనకి ఎందుకులే అనుకోలేదు వాళ్ళే ఎలా వాళ్ళకి తిప్పలు పడతారులే వాళ్ళే ఎలాగో చేసుకుంటారులే అని వదిలేయలేదు ఏం చేశాడు ఆయన కనికరం చూపించాడు ఎందుకంటే అక్కడ చేయగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే అక్కడ ఆహారం పెట్టగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే ఆయన మాత్రమే పెట్టగలడు ఆయన మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే వాళ్ళని బతికించగలడు ఆయన కూడా చేయి వదిలేశాడు అనుకోండి ఇంకా వాళ్ళకి ఏమీ లేదు దారిలో ఎక్కడో చోట దారిపోయి పడిపోవడమే అంతకు మించిన ఇంకే వేరే మార్గము లేదు అంటే నేనేం చెబుతున్నాను అనంటే కనికరము యేసు ప్రభు అక్కడ ఎందుకు చూపించాడు అనంటే ఆయన అవసరత అక్కడ ఉన్నది వారి అవసరతను ఆయన గుర్తెరిగాడు ఆయన ఆ పని చేస్తూ వచ్చాడు వాళ్ళకి సంతృప్తిగా ఆహారాన్ని పెడుతూ వచ్చాడు కాబట్టి నేను ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అనంటే కొన్ని కొన్నిసార్లు మనము కూడా అటు యేసు ప్రభు లాగా ప్రవర్తన మాదిరి ఉండాల ఎందుకంటే కొంత కొన్ని కొన్ని సందర్భాలలో మన దగ్గరికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మన జీవితంలో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి మన దగ్గరికి వస్తారు ఆ రోజు కనుక మనం సహాయం చేయకపోతే ఆ రోజు వేసు సహాయం చేయకపోతే ఏమైంది ఆ రోజు వేసు సహాయం చేయకపోతే ఏమయ్యేది వాళ్ళంతా మూర్చపడి పడిపోయేవాళ్ళు ఇంకా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా నడవడానికి శక్తి ఉంటుందా ఉండదు ఎవరు తీసుకొచ్చి ఆహారం పెడతారు ఎవరు బెటరు చనిపోయేవాళ్ళు అయితే వేసు ఏం చేశాడు ఆహారం పెట్టాడు అదే రీతిగా మన దగ్గరికి కొని కొని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అప్పుడు మనం పెట్టగలిగి ఉండి మనం చేయగలిగి ఉండి మనం ఇవ్వగలిగి ఉండి ఆదుకోగలిగి ఉండి మనము కనక చెయ్యకపోతే మనకు కనికరము లేదు మనకు కనికరం లేదు వారా శ్రమలో గుండా మనకు కనికరం లేదు కాబట్టి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి వారి అవసరతను మనం గుర్తిరిగి వారికి సహాయం చేసే వారంగా మనం ఉండాలా కనికరం చూపించే వారంగా మనం ఉండాలా వాళ్ళే చూసుకుంటారులే వాళ్ళు తిప్పురాలు పడతారులే మనకి ఎందుకులే అని ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే మనం కనికరాన్ని ప్రేమించిన వారము కాము వాళ్ళకి మనకి సంబంధం వాడు ఎవడో మనం ఎవరుమో వాళ్ళెవరో మనం ఎవరుమో వాళ్ళు ఎటొకటి చేసుకుంటారులే చేయగలిగి ఉండి చేయలేకపోతే దేవుడేమి అడగడం చేయలేని పరిస్థితులు ఉంటే దేవుడేమి లెక్క అడగడం కానీ చెయ్యగలిగి ఉండి కూడా ఇక్కడ పాయింట్ అదే యేసు ప్రభు చేయగలిగిన వాడు ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు అది శిష్యుల వల్ల కాదు అక్కడున్న జనం వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఆయన వల్ల మాత్రమే అవుతుంది ఆయన చేశాడు ఇక్కడ కూడా మనం కూడా అంతే మనం చేయగలిగిన వారం అయితే మనం ఖచ్చితంగా చెయ్యాలా ఇంకా అందులో వేరే ఆన్సర్ లేదు అది ఆ సందర్భం నీ కంటికి వస్తే వస్తే నీ ఎదురుగా మనుషుల అటువంటి వారు వస్తే నీ ఎదురుగాటువంటి పరిస్థితులు నీకు కనిపిస్తే ఆ సమయంలో నువ్వు చేయగలిగిన వాడివైతే మనం చేయగలిగిన వారం అయితే ఖచ్చితంగా చేసి తీరాలంతే చేయకుండా మనం తప్పించుకుంటేనో చేయకుండా మనం పక్కకుపోతేనో చూడండి కనికరము లేనివారు కనికరము లేని కనికరము లేని తీర్పు పొందుతాడు అదే దేవుని వాక్యం చెబుతాం కనికరం చూపని కనికరము లేని తీర్పు పొందును అని యాకో భక్తుడు రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో చెబుతాడు కనికరములు చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు అదే అదే యోహను రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూస్తాం ఏం చెబుతాడు ఆయన ఈ లోకపు జీవనోపాధి గలవాడవ ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని దేవుని ప్రేమ ఎలాగో నిలుచును అదే చెబుతున్నాడు నీకు అవకాశం ఉంది నీకు జీవనోపాధి ఉంది నువ్వు అవకాశం ఉంది నువ్వు చేయగలవు అయినా కానీ నీ సహోదరులు ఏమి కలుగుట చూచియు ఏం రాశాడు అక్కడ చూసి కూడా తెలియకపోతే మనం ఏం చేయలేం మనమేం వెతుక్కొని పోలేం కదా యేసు బాబు ఆ రోజు ఆ ప్రజలంతా అక్కడ కాబట్టి ఆయన చూశాడు వాళ్ళ పరిస్థితిని అదే రీతిగా మనం చూసిన తర్వాత చూడకపోతే మనకు సంబంధం లేదు కానీ చూసిన తర్వాత చేయగలిగి ఉండి ఎంత మాత్రం కూడా కనికరం చూపని వాడివైతే నీలో దేవుని ప్రేమ ఎలా ఉంటది నీలో దేవుని ప్రేమ లేదు ఈలో దేవుని ప్రేమ నిలిచలేదు అజింద వచ్చిన చిన్న పిల్లలరా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితము ఎలా ఎలా ప్రేమించకూడదంట మాటలతో ఉట్టి మాటలు చెప్పే వారంగా ఏదో మంచి నాలుగు మాటలు చెప్పి పంపించే వారంగా కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము క్రియతో సత్యముతో ప్రేమించాలి ఇదే మాటను యాకో భక్తుడు ఇంకా చాలా బాగా రాస్తాడు ఏం చెబుతున్నాయన మీలో ఎవరికైనా నువ్వు కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి చలిగాల్చుకోండి తృప్తి పొందండి ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడు దేవుడు సహాయం చేస్తాడు ఇటువంటి మాటలు చెబితే ఏం ప్రయోజనము అంటాడు ఏం ఉపయోగము దానివల్ల అంటాడు కాబట్టి మనం కన్నికరాన్ని ప్రేమించే వారంగా ఉండాల ఎందుకు అటువంటి వారంగా కన్నికరాన్ని చూపించే వారంగా మనం లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థం అది ఆయన యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనంలో అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగను సచ్చిపోతుంది మన విశ్వాసం చచ్చిపోయినప్పుడు మనం వెంట బతుకుతా మనం కూడా మరణానికే పోతాం కాబట్టి ఆ విషయంలో మనం బహు జాగ్రత్త కలిగిన ఉండాలి రెండే రెండు పాయింట్లు ఏం లేదు మనం చేయగలిగిన స్థితిలో ఉండాలా రెండోది మనం చూడాలా చూసి చేయగలి చేయలేని పరిస్థితి ఉంటే చూసి కూడా చేయలేని పరిస్థితి మనైతే దేవుడేం అడగడు చేయగలిగిన పరిస్థితి ఉండి కూడా చూడకపోతే దేవుడే మనం అడగడు నువ్వు చూసి చేయగలిగిన పరిస్థితి ఉండి ఆ సమయంలో అది ఎవరైనా కానీ అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అది ఎవరైనా కానీ మనం చేయకపోతే మనం చే ఆ పరిస్థితిలో మనం గనక స్పందించకపోతే మనము కనికరము లేని తీర్పు పొందుతాము కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని అడుగుతున్నాడు అదే మొదట ఏం చెప్పాడు న్యాయంగా నడుచుకోమన్నాడు రెండోది ఏం చెప్పాడు కనికరాన్ని ప్రేమించమన్నాడు బహు ప్రాముఖ్యమైంది దేవుడు కోరేది కాబట్టి మనం కనికరం చూపించాలా మూడోది ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ యోధా పత్రికలో మొదట అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో మీరు విశ్వసించు పతి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన ప్రభుకు ఏసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి ఏం చెబుతున్నాడు దేవుని కనికరమును కనిపెట్టాలి దేవుని కనికరం కొరకు కనిపెట్టుతూ ఉండాలి మరి ఎప్పుడు ఆయన కనికరిస్తాడు మనం ఇతరులను కనికరించినప్పుడు అదే కదా మతై సోదర్త ఐదో దేవులు మన దేవుడు కనికరం చూపువాడు కనికరం పొందున్నారు ఉంటుంది ఇది కూడా అంతే మన కనికరము కొరకు కనిపెట్టాల ఎప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు అంటే మనం ఇతరులను కనికరించినప్పుడు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండుడి తర్వాత ఏం చెబుతున్నాడు సందేహపడు వారి మీద కనికరము చూపుడి సందేహపడు వారి మీద ఏం చేయాలంట కనికరం చూపించమంటున్నాడు ఎదుటి వారు బలహీనులు కావచ్చు ఎదుటి వారు మనకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉండొచ్చు కొట్టుమిట్టాడుతుండొచ్చు అయితే ఏం చేయమంటున్నాడు వారి మీద అనికరం చూపి వారికి సహాయం చేయమంటున్నాడు అంతేగాని వాళ్ళని హేళన చేయమని దేవుడు చెప్పలేదు దేవుడు అనేతిగా చెప్పలేదు ఎదుటి వారు బలహీనంగా ఉన్నప్పుడు ఎదుటి వారు సందేహ పడుతున్నప్పుడు స్థిరంగా లేనప్పుడు వాళ్ళని ఏం చేయాలో మనం బలపరచాలా వాళ్ళని మనం ఏం చేయాలో బలపరచాలి అనికరం చూపించాలా అంతేగాని మనం ఏదో గొప్ప వాళ్ళమైనట్టుగా ఉప్పొంగిపోకూడదు అదే ఇక్కడ మనకి తెలియజేయబడతా ఉంది ఈ రోజుది సంఘంలో చాలా చోట్ల కనపడుతుంది సంఘంలో చాలా చోట్ల కనపడుతుంది ఎట్లా ఉంటుంది అనంటే మా డినామినేషన్ గ్రేట్ అంటే మా డినామినేషన్ గ్రేట్ అని చెప్తారు మా సంస్థ గొప్పదంటే మా సంఘం గొప్పదని చెప్తారు మాకు ఈ వరం ఉందంటే మాకు ఈ వరం ఉందని చెప్తారు అటువంటి పరిస్థితిలో ఉంటారు చూడండి అది కాదు కదా ఇలా ఇలా అన్నప్పుడు వాక్యాన్ని తీసి ఎక్స్ప్లెయిన్ చేయరు మీకు అనుభవం లేదు అంటారు అది ఎంత మాత్రం కూడా సరైనది కానీ కాదు దేవుని వాక్యానుసారం కాబట్టి సందేహపడి మారు మీదేం చేయాలా కనికరం చూపించమని ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడోది ఏం చెప్పాడు ఆయన దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ప్రవర్తించాలి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలంటే మనోళ్ళు లేవనుకుంటారంటే చాలా మంది ఆ మందిరానికి పోయినప్పుడు దీనంగా కలిగి ఉంటే చాలా లే అనుకుంటారు మన ఆలోచనలు అవే అది దేవుని మందిరం ఆ చర్చి ఆ దేవుడు ఉంటాడు అక్కడ గడిపి ఆ గంటలు మూడు గంటలు నాలుగు గంటలు దీనత్వం కలిగి ఉండాలా బాగా ప్రార్థన చేయాలా బాగా ఏడ్చి కన్నీరు కారవాలా ఎంతగానో దేవుని దగ్గర తగ్గించుకోవాలా మళ్ళీ తిరిగి బయటికి రావాలా ఇంకా బయటకు వస్తే మనసు ఉండదు ఇంకా ఆ దీనత్వం ఉండదు దీన మనసు నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు నీ దేవుని ఎదుట ప్రవర్తించమన్నాడు దేవుడు ఎక్కడుండే ఇంతకీ మనం ఎక్కడున్నాం ఇంతకి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండో అదే మేడో వచ్చిన పౌరు భక్తుడు ఏం చెబుతాడు ఆయన మనల్ని లేపి తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టాడు క్రీస్తుతో కూడా లేపి ఏం చేశాడు యేసు రావు ఆయనతో కూడా సింహాసనం అందు కూర్చోబెట్టాడు మనం ఎక్కడున్నాం ఎప్పుడైతే మన పాపాలు దేవుని దగ్గర మనం వచ్చి బాప్తీసం పొందినామో మనం పరలోకంలో ఉన్న వాళ్ళం మనం క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వాళ్ళం క్రీస్తుతో పాటు క్రీస్తు పక్కన ఉన్నటువంటి వాళ్ళం దేవునితో పాటు ఉన్నటువంటి వాళ్ళం మరి దేవునితో పాటు మనం ఉన్నప్పుడు మరి ఎక్కడున్నా మనం దేన మనసు కలిగి ఉండాలి కదా మనం ఆఫీసులో ఉంటే మనకి దేని మనసు ఉండదా ఆఫీసులో దేవుడు లేడా మన పనిలో దేవుడు లేడా మన బయటికి వెళ్తే దేవుడు లేడా ఎక్కడికి వెళ్తే దేవుడు లేడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని ఎదుట ఉన్నాం దేవుని పక్కన ఉన్నాం దేవుడు చూస్తున్నాడు దేవుని దూతలు చూస్తున్నాడు అందరూ చూస్తున్నారు మనల్ని కానీ మనుషులు ఎలా ఉంటారనంటే ఎంత గొప్పల్లో మనుషులు ఎంత గొప్పగా ఉంటారనంటే మందిర ఆవరణంలో చేపలెత్తుతారు చాలా సంతోషం మందిర ఆవరణంలో బాత్రూమ్లు అడుగుతారు చాలా సంతోషం చీపుర్లు పెట్టి చిమ్ముతారు చాలా సంతోషం కానీ బయటికి మాత్రం ప్రవర్తన కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ గా డిగ్రీస్ లో రివర్స్ అయిపోతుంది వన్ డిగ్రీస్ లో రివర్స్ అయిపోతుంది పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తారు పూర్తి భిన్నంగా మాట్లాడతారు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తారు మందిరంలో దేన పలుకులు బలుకుతారు ఆఫీస్కి వచ్చి ఎట్లా ఉంటారు అదే దేన మనసు ఉంటదా ఉండదు తన పనుల దగ్గర దేన మనసు ఉంటుందా ఉండదు తనకంటే తక్కువ స్థాయి వ్యక్తి దగ్గర దేన మనస్సు ఉండదు ఉన్నే ఉండదు ప్రవర్తన కంప్లీట్ గా మారిపోతుంది ఇది కాదు దేవుడు అడిగేటువంటి దీన మనస్సు ఇది కాదు దేవుడు కోరుకునేది ఇది కాదు దేవుడు ఆశించేది దేవుడు ఎక్కడ మన ఆఫీస్ లో ఉన్నా ఉన్నాడు ఆఫీస్ లో ఉన్నప్పుడు చూస్తున్నాడు బయటకు వెళ్ళినప్పుడు మా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు ఎంత ఇదిగా మాట్లాడతారు దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు ఎవరు అన్యుల గురించి అసలు నేను మాట్లాడిన ఎప్పుడు దేవుని బిడ్డలే ఎంత గర్వంగా మాట్లాడతారు ఎంత అహంకారంగా మాట్లాడతారు కూరగాయలు కొనే కాడ లేదంటే ఇంకో ఇంకో చోట ఇంకో చోట తనకంటే తక్కువ స్థాయి తనకంటే తక్కువ పనుల్లో ఎంత తక్కువగా మాట్లాడతారు ఏంది దీనత్వం అది అదేన మనస్సు దేవుడు అడిగింది కానీ కాదు నీ దేవుని ఎదుట ప్రవర్తించోటే నువ్వు దేవుని ఎదుట ఉన్నావు ఎక్కడున్నా నువ్వు తగ్గించుకునే ఉండాల గత గత నెలగా కూడా అంతకు నెల ముందే అంతకు నెల నెల రోజులు మనం మాట్లాడుకున్నాం దీన మనసు అంటే ఎటువంటిదో దాని గురించే మెసేజ్ చెప్పుకున్నాను దీన మనసు ఎటువంటిది నాకు ఇంటూ ఏమీ లేదు అంతా నువ్వు ఇచ్చిందే ఏమి లేనోడు అలా ఉంటాడు ఎంతో దీనంగా అణిగి మణిగి ఇస్తే తీసుకుందాం అన్నట్టుగా ఉంటాడు అట్లా బతకాల మనం ఈ రోజుల్లో దేవుని ఎదుట అలా మనం ఉండాలా అంటే ఎలా ఉండాలా దేవుని ఎదుట అంటే పేతురు భక్తుడు చెబుతాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో చిన్నలార మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఏం చెబుతున్నాడు ఆయన మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము మేము ధరించుకొని మిమ్మును అలంకరించుకోనడి ఇంతకి దేవుడు ఏం చెప్పాడు దీన మనస్సు కలిగి నీ దేవుడైన నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అన్నాడు ఇక నేనేం చెబుతున్నాడు పేతురు దీన మనస్సు అనే వస్త్రం అదే వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి ఎక్కడ ధరించుకోవాలి ఎదుటి వాణి ఎడల దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎదుటి వానిలోనే ఉన్నాడు ఎదుటి వాని దగ్గరే ఉన్నాడు మనమేమనుకుంటాము చాలా మంది అనుకునేది అదే మందిరంలో బాగుంటారు మందిరంలో బాగా బాగా మంచిగానే ఉంటారు బయటికి వెళ్తే కదా తెలిసేది మన జ్ఞాపకం పెట్టుకోవాల ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడు దేవును చూడట్లేదు మనం అనుకుంటున్నామేమో దేవుడు ఒకవేళ చూడకపోయినా కానీ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు మన పక్కనే ఉంటారు మనం చేసే పనులన్నీ తీసుకెళ్ళి దేవుడు కంప్లైంట్ ఇస్తారు మనం చూస్తాం రాళ్ళు దేవునికి మొరపెడతాయి స్తంభాలు దేవునికి మొరపెడతాయి హేబిల్ రక్తం దేవుడికి మొదటి మొరపెట్టింది అదే రీతిగా నువ్వు నేను ఏం చేసినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా పోయి చెప్పేస్తాయి ఎవరో ఎందుకు ఎవరి దగ్గర మనం అహంకారాన్ని చూపిస్తున్నామో ఆ వ్యక్తి ఆత్మ మొరపెడతది ఎవరి దగ్గర అయితే అహంకారాన్ని ప్రవర్తిస్తున్నామో ఆ ఎదుటి వ్యక్తుల సైతాన్ని ఉంటే ఆ సైతాన్ని మొరపెడతది లేదు మనలో సైతాన్ని ఉంటే మనలో ఉన్న సైతాన్ని వెళ్ళి దేవుని దగ్గరకు పోయి ఇదిగో ఈ భక్తు చేస్తున్నాడని ఈ భక్తులు ఇలా ప్రవర్తిస్తున్నాడని మనం తప్పించుకోలేం దేవుని ఎదుట నుంచి దేవుడు చూడకుండా ఉండడు దేవుడు చూస్తాడు ఆయన చూడట్లేదని మనం అనుకున్నా కానీ చెప్పేవాళ్ళైతే ఎప్పుడు నీ పక్కనే ఉన్నారు నువ్వు చేసేదాన్ని కాచుకొని ఉన్నారు ఎప్పుడెప్పుడు నువ్వు చేస్తావా ఎప్పుడెప్పుడు నువ్వు దేవుని మీద తిరగబడతావా పోయి దేవునికి రిపోర్ట్ చేద్దామా అని కాచుకొని ఉంటారు ఏం చేసి అపోద్ధ అదే కదా చేశాడు ఏపు విషయంలో రేపు మన విషయంలో కూడా అదే జరుగుతుంది పోయి కాచుకొని వాడు ఎప్పుడెప్పుడు దాన్ని ఎప్పుడెప్పుడు దొరుకుతాడు అని ఎమ్మటే రిపోర్ట్ చేస్తాడు అదో వాడు చూడు ఎట చేస్తున్నాడో వాడి కోసం ప్రాణం పెట్టినావు వాడికో న్యాయం నాకో న్యాయమా నువ్వేం న్యాయాధిపతి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు కాబట్టి దీన మనసు అనేది బహు ప్రాముఖ్యం దేవుని దగ్గర దేవుని ఎదుట దేవుని ఎదుట అంటే అందరి ఎదుట ఎక్కడ ఉన్నా ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఆయన బలిష్టమైన చేతి మనం ఉంటే ఆయన మనల్ని హెచ్చించే దేవుడు ఆయన ప్రాముఖ్యంగా మనతో కోరుతున్నాడు ఎందుకంటే ఆయన దీన మనసు కలిగిన వారి దగ్గరే వచ్చి నివాసం చేస్తాడు అదే ఈశ్యాగ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేనో వచ్చిన మనం చూస్తాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి వాడు ఈ లాగు నేను మహోన్నతుడైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించవాడను అయినను వినయము ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గల దీన మనసు గల వారి యొద్ధను ఆయన దేనగానస్తూ కలిగిన వారి యొద్ నివసిస్తూ ఉన్నాడంట వారి దగ్గరే ఉంటాడంట ఇంకెవరి దగ్గర ఉండడంట కాబట్టి దేవుడు తన ప్రణాళిక తన ఆశించింది మనకు చాలా స్పష్టంగా చదువుతున్నాడు మనం న్యాయంగా నడుచుకోవాలి ఎదుటి వాడి మనం ఏదైతే ఆశిస్తామో అదే ముందు వాడికి మనం చేయాలి మనం ఆశించడానికైతే బాగా ఆశిస్తాం చేయడానికే మనసు రాదు మనుషులకి ఎక్కడదాకా ఎందుకు రోడ్ వేయలేదు రోడ్ వేయలేదు చెప్పి మనం గవర్నమెంట్ ను తిడతా ఉంటాం ట్యాక్స్ కట్టమంటే ఎంతమంది కడతారు ఒక రూపాయి కరెంటు బిల్లు పెంచినా కూడా ఓ ఎగురుతుంటారు అటువంటి పరిస్థితి నడుస్తూ ఉంటది మళ్ళీ చూడండి తిడతా ఉంటారు అటువంటి పరిస్థితులు ఉంటాయి ఎదుటి అబద్ధం ఆడితే ఓ వాడి ఏదో పెద్ద ఆ భయంకరమైన పాపిలాగా వాడి ఏదో పెద్ద నీచులు లాగా మళ్ళీ లేస్తే మన జీవితంలో అబద్ధాలే ఎదుటి తప్పు చేస్తే ఓమో కూడా అట్టంట ఇటు ఇట్టంట మళ్ళీ మనం చేస్తే లేచే చేస్తే చేసేవన్నీ ప్రాముఖ్యంగా క్రైస్తవు చేసేటువంటిది ఏంటంటే అలా ఉండాలి ఇలా ఉండాలి ఓ భయంకరంగా చెప్తారు కానీ వీళ్ళు ఉంటారా ఉండరు అటువంటి పరిస్థితులు ఇవేవి దేవుడు ఆశించేవి కావు మనం న్యాయంగా నడుచుకోవాలి కనికరం ప్రేమించాలి తర్వాత దీన కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి ఇంతే కదా యహోవా అడుగుతున్నాడు ఇదే దేవుడు అడుగుతున్నాడు అంతేగాని నాకు విస్తారంగా తైలాలు దేండి నాకు పొట్టేళ్ళు దేండి దేవుడు అడగలా అవేవి దేవుడు అడగలా ఒక ఆయన చదువుతున్నాడు విశ్వాసంట ఏం చెబుతున్నాడు ఈ సందర్భంలో నుంచి వచ్చిందే ఏం చెబుతున్నాడు ఆయన మా ఊళ్ళు ఎవరు దేవుని నమ్ముకోలేదు నేను నమ్ముకున్నాను దేవుడు నన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడాడు పాపని చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది కాలు తీసేయాలన్నారు కానీ దేవుడి కృప వల్ల కాలు ఉంది కాలు ఉంది నేను దేవుని సేవ చేస్తున్నాను దేవుని మాటలు చదువుతున్నాను నా బిడ్డలు బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగస్తులు అందరూ ఎడుస్తూ ఉంటారు నన్ను చూస్తే నా బిడ్డలు ఉద్యోగస్తులు వాడు ఇట్టయ్యాడు ఇట్టయ్యాడు అని చెప్పి అడుగుతుంటారు నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయం చేశాడు నేను ప్రాణంతో బయటపడ్డాను నేను మంచిగా బిడ్డలు చదివించుకొని దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పాడు మంచిది సంతోషం అనుకున్నాం ఆయన కోరిక ఏంటిది అంట ఇల్లు కడుతున్నాడు ఇల్లు కడుతున్నాడు ఇల్లు కడుతూ ఉంటే ఆయన కోరిక ఏం కోరిక కోరాడు ఆ ఇల్లు అయిపోయిన తర్వాత పెద్ద స్థుతి పెట్టాలి చుట్టుపక్కల ఉన్న విశ్వాసులు అందరినీ పిలవాలి ఒక ఇరవై ముప్పై మంది సేవకుల్ని పిలవాలి అందరి ఘనంగా కానుకివ్వాలి అని చెబుతున్నాడు అని చెబుతున్నాడు ఆ ఇరవై ముప్పై మంది సేవకులకి డబ్బులు ఇస్తాడు ఈ రెండు మూడు వరల సంఘాలను రెండు మూడు సంఘాల నుంచి మనుషుల్ని పిలుస్తాడు ఎంత ఖర్చు అవుతుంది రెండు లక్షలన్నా అవుతుంది ఆ రెండు లక్షల్లో ఐదు రూపాయలు బాగులేని వాడికి ఇస్తాడా ఎవరన్నా ఇబ్బందులు ఉన్నారంటే ఇస్తాడా ఐదు కూడా అవసరం లేదు వెయ్యి రూపాయలు ఇస్తాడా ఎవ్వడు నేను చూశాను ఇవ్వడు చాలా మంది పరిస్థితి అదే దేవుడేం అడుగుతున్నాడో గ్రహించరు చూపించుకోవడానికి ఆర్బాటం చేసుకోవడానికి జరిగే పనులు ఎంతో బాధేసింది అంతమందిని పిలవాల్సిన అవసరం ఏముంది వాళ్ళు చికెన్ తినలేదా వాళ్ళు బిర్యానీ తినలేదా వాళ్ళు ఎప్పుడొక కానుక తీసుకోలేదా నువ్వు మంచిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డావు మంచి ఇల్లు కట్టుకున్నావు కట్టుకుంటున్నావు ఆ ఇల్లు లేని నలుగురికి దగ్గరికి వెళ్ళి అంత ఆహారం పెట్టొచ్చు కదా అది కాదంట ఆయన మూడు ఊర్ల సంఘాలని పిలవాలంట ఇరవై ముప్పై మంది సేవకుల్ని పిలవాలంట పెద్దగా చేయాలంట దాని గురించి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు మెచ్చేదనా దేవుడు చెప్పేదైనా ఏసు ఏమన్నాడు నీ పగటి విందో రాత్రి విందో చేసేటప్పుడు నీ పొరుగోళ్ళని నీ మిత్రుల్ని నీ బంధువుల్ని ఉండి పిలవద్దు నీ సహోదరుల్ని పిలవద్దు ఏం చెప్పాడు ఆయన వెళ్ళి కుంటు వాళ్ళకి పెట్టమన్నాడు అప్పుడు నీకు ఫలం కలుగుతుందన్నాడు మరి దేవుడు చెప్పి చేయకుండా మనం ఏం చేస్తున్నాం సరే నాకు మా వాళ్ళని పిలిచి పెట్టుకో పెట్టుకో వాళ్ళకు కూడా వెట్టు తప్పేముంది అది మాత్రం చేయం రోజు నేను గమనిస్తా ఉన్నా చాలా మంది పరిస్థితులు అంతే రూపాయలు పెట్టి సేవకుల కొడికలు పెడతారు లక్ష రూపాయలు పెట్టి సేవకులు కూడి పెడతారు అందులో వెయ్యి రూపాయలు తీసి సంఘంలో బాగులేని ఇవ్వరు అది ఏం మనసు నాకు అర్థం కాదు లక్షలకు లక్షల ఖర్చులు పెడతారు వెయ్యి రూపాయలు రెండు పక్కనోడికి ఇవ్వడానికి పానం ఒప్పుకోదు అది ఏం పానమో మరి కాబట్టి అవేవి దేవుడు ఆశించడు అవన్నీ దేవుడు కోరుకునేవి కావు అని స్పష్టంగా చెప్పాడు ఆయన యొక్క స్వరం ఆయన యొక్క విధానం ఏమి తీసుకుని వచ్చి నేను యోగవాన్ని దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన దూడలు అర్పించి దర్శించునా వేల కొలది వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషం కలుగు చేయనా నా అతిక్రమమునకై నా నా పాప పరిహారం మునకై నా దేవుడు అడగడు ఇవన్నీ ఏమి కోరడం లేదు దేవుడు ఇవేమి అని లేదు దేవుడు ఇవన్నీ కాదు అని కేవలం మూడే మూడు న్యాయంగా నడుచుకోవాలి కనికరాన్ని ప్రేమించాలి దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట మనం ప్రవర్తించి ఇంతే కదా దేవుడిని అడుగుతున్నాడు ఎందుకంటే ఏం అడుగుతున్నాడు ఆయన కాబట్టి మనుషులు ఏం చేస్తారనంటే దేవుడు అడిగింది జ్ఞాపకం చేసుకోకుండా ఏమి ఇవ్వగలను ప్రభు ఏమి ఇన్ని మేలు చేసిన ప్రభు ప్రభు అని చెప్పి ప్రభువుకు మొరపెడితే ప్రభు ఏమంటాడు అనంటే లూకాసు వార్త ఆరో అధ్యాయం నలభై ఆరో నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభు ఆ అని నన్ను పిలుచుట ఎందుకు అని ప్రశ్న వేస్తాడు దేవుడు ఏం చెబుతాడు నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభు ఆ నన్ను పిలుచుట ఎందుకు ఇది దేవుడు అడిగే ప్రశ్న ఈ రోజు చేసే ప్రార్థనలు అవి దేవుడు చెబుతున్న సమాధానం ఇది నేను చెప్పాల్సినవన్నీ నీకు ఆల్రెడీ చెప్పేసాను ఏది ఉత్తమమో నీకు తెలుసు దాన్ని చేసి నన్ను సంతోషపరచు దాన్ని చేసి నువ్వు నా కొరకు బ్రతుకు నా కొరకు జీవించు నన్ను మహింపరచు నేను నీ కొరకు చేసిన దాని కొరకు నువ్వు కొంతలో కొంతైనా కృతజ్ఞత తీర్చుకో అని దేవుడు చెబుతున్నాడు అవేమి చేయకుండా ప్రభు ప్రభు అంటే ఎందుకు నన్ను అలా పిలవడం దేవుడు అడుగుతున్నాడు చెప్పింది చేయకుండా ప్రభు ప్రభు అని పిలవడం ఎందుకు కాబట్టి అటు వారంగా మనం ఉండకుండా అటు గుంపులో మనం ఉండకుండా చూడండి మనం దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాల న్యాయాన్ని జరిగిస్తూ న్యాయంగా నడుచుకుంటూ కనికరాన్ని ప్రేమిస్తూ దీన మనస్సు దేవుని ఎదుట ప్రవర్తిస్తూ ఆయన సంతోషపరుద్దాము ఆయన్ని మహింపరుద్దాము దేవుడి అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించిన కాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ మీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తూ ఇంతవరకు నైనా మేక గ్రంథం అయినా ఆరోగ్యం మొదటి నుండి ఎనిమిదవ వరకు ధ్యానించుకోవడానికి సహాయపడుతూ వచ్చారు మీరు మన నుంచి ఏం ఆశిస్తున్నారో మీరు మమ్మల్ని ఏం అడుగుతున్నారో ప్రభ ఆయన స్పష్టంగా నైనా మూడు విషయాలు నైనా తెలియజేస్తూ వచ్చారు మేము న్యాయంగా నడుచుకోవాలని ఆ తండ్రి నైనా కనికిరాన్ని ప్రేమించాలని దీన మనస్సు నైనా కలిగి ఉండాలని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు మీకు వందనాలు కృతజ్ఞతలు తుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి అట్టి వారంగా మేము ఉండడానికి నైనా ఆ రీతిగా మేము నడుచుకోవడానికి సహాయించండి చెప్పబడిన వాక్య మేము జీవించడానికి సహాయం చేయండి కాయస్కరమైంది ప్రభా మీకు నచ్చనిది మీకు విరోధమైంది ఏది కూడా మా జీవితంలో ఉండకుండా మీ కృపను అనుగ్రహించండి ఆయన మిమ్మల్ని మహింపచే నైనా మాకున్నది ఏది నాని లోకంలో పన్నెండు ఏది లేదు ప్రభా గొప్ప పని ఏది లేదు ప్రభావ మిమ్మల్ని మహింపరచడానికి మీ కృప దేమని మీ సహాయం దయచేమని మిమ్మల్ని ప్రభా మీకు తగినట్లుగా జీవించానైనా ప్రభా జీవితాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మూడు విషయాల ప్రభావ మేము నైనా మిమ్మల్ని సంతోషపరిచేవరంగా ఉండడానికి కృప చూపించమని మిమ్మల్ని కూడా నీ కృపగలస్తారు కప్పగించుకుంటూ నాయన తండ్రి చేసిన చెప్పిబడి మాటలు ఆయన మీకు నీరు కట్టు ఫలింపచ్చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ ప్రజలు అడ అందరికీ ప్రైజ్లాశీర్వాద మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలంతో నడిపించిన గాక ఆమె ప్రజలు అడక్క అందరికీ ప్రైజ్ లాడు